ఎత్తన సంఖ్య డె ఆరు ఎంతయిన తలగవైతి ఏదైనా నామతికి వింత చవిసేతుగా విషయబుద్ధి ఎనసి జన్మముల నేనెట నుండిన పోక వెనక తిరుగుదుగా విషయబుద్ధి అనువైన అనుభవనలు అనుభవించగజేసి వెనక మరపింతుగా విషయబుద్ధి కెరలి కాంతలు నేను కినిసినను పలాలుక విరిచి కలపుదువుగా విషయబుద్ధి తరితోడ వాతన దళంచిన నన్ను వెరపు తెలుపుదువుగా విషయబుద్ధి ఎడలేని ఆపదల ఎట్లు పొరలిన నన్ను విడిచిపోవైతిగా విషయబుద్ధి తడిబెట్టి వెంకటస్వామి కృపచే నిన్ను విడిపించవలసగా విషయబుద్ధి